ఈ నాలుగింటిని మనసుకు చెప్పాలా ఉందా నిర్విచారము నిర్వికారము నిర్విషయము నిరహంకారము ఈ నాలుగు ఎప్పుడైతే నువ్వు మనసుకు బోధిస్తావో అప్పుడు నువ్వు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతావు జాగ్రత్తగా గమనించాలి మొట్టమొదట మనసు విరమణ చెందితే మనసు ఆత్మయందు అధిక విశ్రాంతి కలిగినటువంటి వాటిలో ఏ లక్షణాలు కనబడతాయి నిర్విచారము నిర్వికారము నిర్విషయము నిరహంకృతి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరినైనా మీరు గమనించగానే అది ఆశ్రమాలు కానీ పీఠాలు కానీ లేదా సాంప్రదాయాలు కానీ లేదా మీ ఇంట్లో మిమ్మల్ని కానీ మీ కుటుంబాన్ని కానీ మిమ్మల్ని మీరు కానీ సాధకుడుగా మిమ్మల్ని మీరు సాధకులేనా అని అడిగారు అనుకోండి ఎవరైనా సరే ఏమిటి సాధనంటే అంటే మనసుకి ఈ నాలుగు అర్థమయ్యేట్టు చెప్పగలగాలి చెప్పి మనసుని ఆత్మయందు అధిక విశ్రాంతి పొందేటట్లుగా చెయ్యాలి అంటే మనసుకు పని చెప్పకూడదు మనం రోజంతా జీవితమా అంతా ఈ మనసుకు పని చెప్పాం ఎప్పుడైతే మనసుకు పని చెప్పామో అది బహిర్ముఖమై ప్రవర్తించడం మొదలుపెట్టింది త్రిగుణాత్మకమైనటువంటి మాయోపాధిని ఆశ్రయం చేసుకుని అవిద్యోపాధిగా పరిణమించి ఆ జీవుడుగా బహిర్ముఖ ప్రవర్తనను కలిగి ఉన్నది దీన్ని ఏం చేయాలి బహిర్ముఖంలో నిర్విషయం చేయాలి లోపలికి తిరుగుతున్నప్పుడు అప్పుడేం చేయాలి నిర్విషయం నిర్వికారం నిర్విచారం మొట్టమొదటి ఏమి ఉండాలి అంటే విచారం లేకుండా ఉండాలి దుఃఖం లేకుండా ఉండాలి తర్వాత ఏం లేకుండా ఉండాలి నిర్విషయం దుఃఖానికి కారణం ఏంటి విషయం విషయం లేకుండా ఉండాలి విషయం లేకుండా ఉంటే వికారం లేకుండా ఉండాలి వికారం అంటే ఏమిటి షడ్ జాయతే వర్ధతే పరిణమతే విపక్షీయతే అపక్షీయత పుట్టుట పెరుగుట క్షీణించుట మరణించుట ఇత్యాదులు సరే అవన్నీ షడ్వికారములు ఈ షడ్వికారముల చేత ప్రభావితం కాకుండా ఉండాలి అవుతున్నావు నేనే కర్త నేనే భోక్త అనుకోవడం వల్ల అవుతున్నావు నేను కర్త కాదని ఈశ్వరుడే కర్త అని నేను భోక్త కాదని నిరహంకృతి జాగ్రతగా ఆత్మ విచారణ చేసేటటువంటి వాళ్ళు విచారణ మార్గంలో ఉన్నటువంటి సాధకులు ఈ నాలుగు లక్షణాలని నిరంతరాయంగా పోషించాలి ఎప్పుడు వీళ్ళలో ఏ ఉండాలి నిర్విచారము నిర్విషయము నిర్వికారము నిరహంకృతి ఈ నాలుగు సహజమై ఉండాలి అప్పుడే నువ్వు అధిగమించగలుగుతావు ఈ నాలుగులో ఎక్కడ లోపం వచ్చినా సరే నువ్వు దానిని దాటలేవు విచారం కలిగినా దాటలేవు విషయం వచ్చినా దాటలేవు వికారం కలిగినా దాటలేవు అహంకృతి నేనే చేశాను అనుకున్నా దాటలేవు ఎక్కడెక్కడైతే ఎవరైతే ఆగిపోయామనుకుంటారో చాలా కాలం నేను దాటలేకపోతున్నాను అన్న వాళ్ళందరూ ఈ నాలుగింటిని పరిశీలించాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్కడో నువ్వు నిర్విచారము నిర్విషయము నిర్వికారము నిరహంకృతి ఈ నాలుగు నీవు కలిగి ఉండాలి జ్ఞాన మార్గ సాధకుడికి ఈ నాలుగు లక్షణాలు సహజమై ఉన్నప్పుడు మాత్రమే శరీరం నేను కాదు అనే నిర్ణయాన్ని పొందుతాడు చదవం స్వప్న్రష్ట స్వప్న దృశ్యము స్వప్న అనుభవము అంతా మనస్సే అంటే మనకి రోజు తెలుస్తూనే ఉందిగా స్వప్నాన్ని గమనిస్తున్న వాడును నేనే స్వప్నాన్ని సృష్టించిన వాడను నేనే స్వప్నాన్ని అనుభవిస్తున్న వాడును కూడా నేనే ఆ దృశ్యానికి కారణము నేనే కార్యము నేనే కర్త నేనే భోక్తనే సప్నతుల్యమైన ఆంతరిక జగత్తు మొట్టమొదటి తయారవుతుంది ఈ ఆంతరిక జగత్తుకి డైరెక్టర్ నువ్వే యాక్టర్ నువ్వే ఫైట్ నువ్వే పాటలు నువ్వే సంగీత దర్శకుడు నువ్వే పాటలు మాటలు ఆటలు అన్ని నీవే మొత్తం సమస్త నీవే కొరియోగ్రఫీ నువే డోల్బీ సౌండ్ కూడా నీవే లైట్ బాయ్ కూడా నువ్వే అక్కడ వేరే ఎవరు లేరు దో అదర్ అదర్ పర్సన్ ఎట్ ఆల్ కానీ ఆ ఆంతరిక జగత్తు అనే సినిమా బాగా తయారైంది తయారవ్వగానే బయటకు వచ్చేటప్పటికేమైంది పునః ప్రతిబింబించేసింది ఆంతరిక జగత్తును అనుసరించి బాహ్య జగత్తులో స్పందించడం భావనామయ శరీరం స్పందించడం మొదలుపెట్టింది వెరీ వెరీ ఇంపార్టెంట్ బాహ్య జగత్తులో అన్నిటికీ స్పందించడం లా నువ్వు ఆ కొన్నింటికి ఎందుకు స్పందిస్తున్నావయ్యా అంటే ఆ కొన్నింటికి సంబంధించిన ఆంతరిక జగత్తంది కాబట్టి ఇప్పుడు ఆంతరిక జగత్తును ఖాళీ చేయాలా బాహ్య జగత్తును వదిలేయాలా ఈ ప్రశ్న అనాదిగా అంటే యోగ వాసిష్టం విన్న శ్రీరామచంద్రమూర్తి దగ్గర నుంచి ఇదే ప్రశ్న అయితే వదిలేస్తాను